చిలకలు కాని చిల కల్లారా సీతకోక రంగుల రంగుల రెక్కలతో సింగారాలు చిందేరా చిలకలు కాని చిల కల్లారా వన్నెల వన్నెల పూల మీద వాడుతున్నారు కన్నుల కన్నుల పండుగ చేస్తూ చిలకలు కాని చిలకల్లారా సీత కోక చిలకల్లారా వనమంతా దినమంతా వసంత శోభలతో అందాలా ఆనందాల ఆటలాడేరా చిలకలు కాని చిలకల్లారా సీత చిలకల్లారా